శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చైవరచితమైన శ్రీ వేదాంత పంచదశి పంచకోశ వివేకమనబడు తృతీయ ప్రకరణంలో పదునెనిమిది శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం ఇంత దగ్గర పంచకోశాలకు సాక్షి అయి పరమాత్మ స్వయం అది అవేద్యము అనంటూ అనేక శృతి ప్రమాణాల చేత నిరూపణ చేస్తూ వచ్చాడు ఇప్పుడు తొంభై రెండవ అంకం చూడండి నను విదిత విదితీ అతిరి బోధ ననుభూయతే ఆశంక్య విదిత విశేషణ వేదన బోధస్వరూపనుభవ అభావే విదిత్యా అనుభవ అభావ్రసంగా బోధ అనుభవ అవశ్యం అంగీకర్తవ్య ఇది సోపహాసం ఆహ బోధి స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మ ఎవరో కాదు ఈ పంచకోశాలను ప్రకాశించేవాడు తెలుసుకునేవాడు పంచకోశాల యొక్క అనుభవం ఎవరికైతే కలుగుతుందో అతడి స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మ అది వ్యక్తమైనటువంటి విదితముల కంటే అవ్యక్తమైనటువంటి దానికంటే కూడా అది అన్యమే ఉన్నది సకల వేద్యములను అది ప్రకాశిస్తుంది సవేత్తి వేద్యం నశాస్తివేత్త సకల వేద్య పదార్థాలను అది తెలుసుకుంటుంది కాని దాన్ని తెలుసుకునేవాడు ఎవడు లేదు విదితము అవిదితముల కంటే కూడా అతిరిక్తమైనటువంటి బోధస్వరూపము జ్ఞానస్వరూపము ఆత్మ ఉంది అని ఇంత దగ్గర అనేక యుక్తుల చేత ప్రమాణాల చేత నిరూపణ చేస్తూ వచ్చాడు అయినా కూడా నా అనుభూయతే అటువంటి ఆత్మ నాకు అనుభవానికి వస్తలేదు ఈ విధంగా మళ్ళీ ఎవరైతే శంక చేస్తారో వారికి సమాధానము సోపహాసంగా చెప్తాడు ఉపహాసపూర్వకంగా చెప్తాడు సమాధానం ఇప్పుడు మనము అవతారిక యొక్క అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము విదిత విశేషణ వేదనస్యేవ బోధ స్వరూపత్వాత్ విదిత విశేషణమైనటువంటి ఏ వేదనమున్నదో ఏ జ్ఞానం ఉన్నదో అదే బోధ స్వరూపం అదే జ్ఞానస్వరూపం అదే స్వయం ప్రకాశము తనుభవ అభావే విదిత శి అనుభవ అభావ ప్రసంగా తెలియబడే వస్తువును తెలుసుకునేటువంటి బోధ స్వరూపము అనుభవానికి రాకపోతే ఇక తెలియబడేటువంటి విడిత వస్తువు యొక్క అభావం కూడా అయిపోతుంది ఎందుకంటే తెలుసుకునేవాడే లేకపోతే తెలియబడే వస్తువుకు అస్తిత్వం చెప్పండి తెలుసుకునేవాడు ఉంటేనే వాని చేత ఆ వస్తువు ఉన్నది అని నిరూపించబడుతుంది అందుకని బోధ అనుభవ అవశ్యం అంగీకర్తవ్య ఈ బోధ అంటే ఈ జ్ఞానం ఏదైతే ఉండదో సకల వేద్య పదార్థాలను అహంకారం మొదలుకొని సంపూర్ణ దృశ్య జాతాన్ని వేద్య పదార్థాలను అన్నిటినీ తెలుసుకునేటువంటి తాను స్వయంగా జ్ఞానస్వరూపుడు ఉన్నాడు బోధస్వరూపుడు ఉన్నాడు బోధ అంటే జ్ఞానం ఆ బోధస్వరూపము యొక్క అనుభవం లేకపోతే ఇంకా దృశ్య పదార్థాల యొక్క వేద్య పదార్థాల యొక్క సిద్ధే కాదు అవి కూడా అభావమైపోతాయి నాకు ఫలానా తెలియబడింది అని అనంటే తెలివి రూప తనను మొదలు స్వీకరిస్తేనే కదా ఇది తెలిసింది అని చెప్పగలుగుతాడు ఒకవేళ ఆ బోధనే అనుభవం లేకపోతే ఇక బోధ్యములు అంటే తెలియబడే వేద్య పదార్థాలు కూడా అభావం అయిపోతాయి అందుకని ఈ యుక్తి ముందు తప్పకుండా బోధ అంటే జ్ఞానం అనేటువంటి అనుభవం అవశంగా స్వీకరించి తీరాల్సిందే అని ఉపహస శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు అయితే ఇక్కడ ఈ వేదనము ఏ జ్ఞానం ఉండదో అది విశేషణము అని చెప్పినాడు ఇక్కడ కొద్దిగా నిలబడి విచారం చేయవలసి ఉంటుంది దానికి శ్రీ పండిత్ పీతాంబార్జీ చక్కగా హిందీలో చెప్పాడు విదిత్ జో జ్ఞాత వస్తు అన్య అజ్ఞాత వస్తువుల వ్యవర్తక హోనైతే విశేషం జో జ్ఞానహే ఈ జ్ఞానమునకు విశేషణం అన్నాడు వేదనము జ్ఞానము బోధ ఇది విశేషణం అన్నాడు ఏ విధంగా అయం ఘటహ అనేటువంటి జ్ఞానం ఈ జ్ఞానం చేత తెలియబడింది ఎవరు ఘటము ఇప్పుడు ఘటం ఏమైంది విదితమైంది తెలియబడింది అయితే ఆ తెలియబడినటువంటి వస్తువునకు ఈ జ్ఞానము విశేషణమైంది అంటాడు ఎందుకు విశేషణమైంది అంటే ఏ విదిత వస్తువుకు జ్ఞానము విశేషణమైందో అప్పుడు ఆ విదిత వస్తువు ఏమైంది జ్ఞానానికి విశేషం అయింది విశేషణం ఎప్పుడు చెప్తాము విశేషం అనేది ఒకటి ఉంటేనే దానికి విశేషణము అని చెప్పగలుగుతాం నీలో ఘటహ నీల అని చెప్పినప్పుడు అక్కడ ఉత్పలం అంటే తామర పువ్వు దానికి నీల వర్ణము విశేషణమైంది ఘటము దానికి నీల రంగు విశేషణమైంది अंत विशेष मुन के विशेषण चता ज्ञापन विशेषण अशेषमेंट ज्ञात वस्तु वस्तु आने वस्तु विशेषमें विशेष मुनक विशेषण विशेषण लक्षण स्वरूप विशेषा प्रवेश होवेवर विद्यमा होवे और व्यावर्तक हो सो विशेषाइ విశేష వస్తువు యొక్క స్వరూపం ప్రవేశించి ఉండి మరియు ఆ విశేష వస్తువు ఉన్నంత వరకు దానితో పాటు ఈ విశేషణము ఉండి మరియు ఆ విశేషమునకు ఇతర పదార్థాల నుండి వేరు చేసి చూపెడుతుంది అది విశేషణం మన ఇక్కడ జ్ఞాత వస్తువు విశేషము దానికి విశేషణము జ్ఞానము మరియు ఇప్పుడు ఈ విశేషణమైనటువంటి జ్ఞానం ఏం చేస్తుంది వ్యావార్థకం ఉంటుంది దేని నుండి అజ్ఞాత వస్తువుల నుండి వేరు చేసి ఇది జ్ఞాత వస్తువు ఉన్నది అని ఈ జ్ఞానమే ఆ జ్ఞాత వస్తువుకు విశేషణమైంది అందువల్ల జ్ఞానము విశేషణము అనబడింది అయితే ఒకవేళ ఈ విశేషణ రూప జ్ఞానము అనుభవానికి రాలేదు అని అంటే కూడా అనుభవానికి రాదు కదా విశేషం యొక్క సిద్ధి కూడా కాదు అంటే విశేషం ఎవరైనా వేద్య వస్తువు జ్ఞాత వస్తువు ఆ వేద్య పదార్థం కూడా సిద్ధి విశేషణం అనేటువంటి జ్ఞానాన్ని ఒప్పుకోకపోతే అది అనుభవానికి రాలేదు అని అంటే ఈ వేద్యమైనటువంటి విశేష వస్తువు కూడా సిద్ధి కాదు అది కూడా అభావం అయిపోతుంది ఇప్పుడు విశేషణం అన్నప్పుడు విశేషం కూడా ఉంటుంది విశేషం ఉంటేనే దానికి విశేషంగా చెప్తాం తిని అన్నప్పుడు ఎప్పుడైతే ఆ వస్తువు విశేషణ సహితం దానికి విశిష్టము అని శబ్దప్రయోగం చేస్తారు విశేషణ సహితకు విశిష్ట కయేహ నీలో ఘటహ నీలముత్పలం అన్నప్పుడు ఆ ఉత్పలము లేదా ఆ ఘటము విశిష్టం అనబడుతుంది ఎందుకు నీలము అనేటువంటి విశేషణ సహితంగా ఉన్నాయి ఆ విశిష్ట వస్తువు అనబడుతుంది అయితే ఒక నియమం ఏమిటంటే విశిష్టం అన్నప్పుడు విశేషము రెండు ఉంటాయి అందులో ఏ ఒక్కటి లేకున్నా కానీ విశిష్ట వ్యవహారం కాదు విశేషణము లేకున్నా కాని ఇది విశిష్టము అని చెప్పడానికి రాదు ఎందుకు విశేషణం వాళ్ళేకు విశిష్టకయ్యా మరి విశేషణమే లేకపోతే విశిష్ట వ్యవహారం అవుతుందా కాదు ఇక విశేషము లేకున్నా కూడా విశిష్ట వ్యవహారం కాదు ఎందుకు విశిష్టమైనప్పుడు రెండు ఉండాలి కదా ఆ రెండిట్లో ఏ ఒక్కటి లేకున్నా గానీ విశిష్ట వ్యవహారము కాదు ఇక రెండు లేకపోతే కూడా విశిష్ట వ్యవహారం కాదు అందుకనే విశేషణ అభావాత్ విశిష్ట అభావ విశేష అభావాత్ విశిష్ట అభావ ఉభయ అభావాత్ విశిష్ట అభావ ఇది నైయాయకులు చెప్తారు అందుకని ఒకవేళ ఇప్పుడు విశేషణ రూప జ్ఞానమును స్వీకరించకపోతే ఆ జ్ఞానమే నాకు అనుభవానికి వస్తలేదు అని అంటే అప్పుడు విశేషణ రూప బోధ అభావం ఉంటే విశేష రూప జ్ఞాత వస్తువు యొక్క అభావం కూడా అయిపోతుంది అంటే నాకు ఫలానా తెలియబడింది అని చెప్పడానికి రాదు తెలియబడింది అంటే అక్కడ జ్ఞానం విశేషణం ఉన్నది ఆ జ్ఞానమే అనుభవానికి వస్తలేదు అంటే ఈ విశిష్టమైనటువంటి ఆ వస్తువు కూడా అభావం అయిపోతుంది అందుకే అన్నాడు వేదన ఏదైతే ఉందో అది బోధ స్వరూపం కాబట్టి తద అనుభవ అభావే ఆ వేదనము ఆ విశేషణము అభావం అయితే విదిత అపి అభావ ప్రసంగా విదితము అంటే విశిష్టము కూడా విశేష వస్తువు వేద్య వస్తువు కూడా అభావం ప్రసంగము ఏర్పడుతుంది ఆ విశేష వస్తువు కూడా అనుభవ అభావం అయం ఘటహ అనేటువంటి నాకు జ్ఞానం కలిగింది ఘట అనుభవం నాకు ఉన్నది అని చెప్పడానికి రాదు ఘట జ్ఞానము నీకు ఉన్నదని తెలిస్తేనే ఆ గటము యొక్క అనుభవం సిద్ధి అవుతుంది విదిత అపి అనుభవ అభావ ప్రసంగా విదితమైనటువంటి ఆ ఘటము ఆ వేద్య వస్తువు యొక్క అభావం కూడా అయిపోతుంది ఇటువంటి ఆపత్తి వస్తుంది అందుకని బోధ అనుభవ అవశ్యం అంగీకర్తవ్య అందుకని బోధ అనుభవము జ్ఞానము అనుభవ రూపమున్నది స్వయమేవానుభూతిత్వాత్ అని చెప్పి అది ఇంత పూర్వమే అది స్వయంగా అనుభవ రూపం ఆ అనుభవ రూప ఏ ఆత్మ బోధ రూపమున్నది అదే జ్ఞాన రూపం అది కనుక ఒకవేళ అనుభవానికి రాలేదంటే ఇక నాకు వేద్య పదార్థాలు ఫలానా తెలిసింది ఫలానా తెలిసింది అని చెప్పడానికే రాదు ఎందుకు తానే లేకపోతే వేద్య పదార్థాలు ఎక్కడ ఉన్నాయి తాను లేకపోతే అసలు జగతే లేదు జగదండే ప్రసంగం ఏర్పడుతుంది ఇక్కడ జ్ఞాన శబ్దానికి ముఖ్య అని రెండు విధాల అర్థాలు ఉంటాయి అయం ఘటహ అనేటువంటి జ్ఞానం వాస్తవంగా విచారించి చూస్తే ఇక్కడ ఘట జ్ఞానము అనేది ఎవరు ఆ జ్ఞానం అనేది ఎవరు అంటే మన అంతఃకరణ వృత్తి నేత్రేంద్రి ద్వారా బహిర్గతం గటదేశ ఘట లంబాయ పర్యంతం లంబాయమానమై ఘటంతో సంబద్ధమయ్యి ఘట ఉపహిత చేతనాన్ని ఆశ్రయించుకున్నటువంటి ఏదైతే ఆవరణ ఉండేనో అవిద్య అజ్ఞానం ఉండేనో దాన్ని నష్టం చేస్తుంది ఈ వృత్తి అప్పుడు అయం ఘట అనే జ్ఞానం ఇప్పుడు ఇక్కడ జ్ఞానం ఎవరని చెప్తారు చెప్పండి వృత్తి ఆ వృత్తికే జ్ఞానం అంటారు అంతఃకరణ వృత్తి జ్ఞానత్వ ఉపచారాత్ అంతఃకరణ వృత్తి ఏదైతే అదే జ్ఞానము అని ఔపచారికంగా వ్యవహరింపబడుతుంది కానీ వాస్తవంగా అంతఃకరణ వృత్తి జ్ఞానము కాదు ఔపచారికమంటే ఏమన్నట్టు ఉపచారం మాత్రం గౌణ వ్యవహారం అంటే వాస్తవం కాదు ముఖ్యం కాదు వృత్తి జ్ఞాన రూపం కాదు ఎందుకంటే వృత్తి జడము కదా అది జ్ఞానం మరి ఇప్పుడు అంతఃకరణ వృత్తికి జ్ఞానం వ్యవహారం అయితుంది కదా అని ఆ అంతఃకరణ వృత్తి ఆ ఘట ఉపేత చేతనం ఉన్నటువంటి ఆవరణాన్ని భంగం చేసి ఆ ఘట ఉపేత చేతనాన్ని అభివ్యక్తం చేస్తుంది అభివ్యంజకత్వాత అది అభివ్యంజకం ఉన్నందులన ఆ వృత్తికే జ్ఞానము అని ఔపచారికంగా అన్నాం అంతే కానీ వాస్తవంగా ముఖ్యంగా జ్ఞాన శబ్దానికి వాచ్యము వృత్తి కాదు చేతనమే ఆ విషయాన్ని తెలపడానికి మనకు గ్రంథకర్త चूँगी ज्ञान शब्द का मुख्य अर्थ चेतन ही है ज्ञान शब्द अर्थम चेतन मेंृत्तिषयनिष्ठ चेतन की अभिव्यंजक अंत आविर्भाव की करण हरि हैुवृत्ति भी उपचार से ज्ञान शब्द का अर्थ अं अमुख्यो अं गौन है आ, విషయ ఉపేత చేతనానికి అభివ్యంజకమైంది అంటే ప్రకటన చేయుటకు సహాయపడింది సాధనమైంది బుద్ధివృత్తి అందువల్ల ఈ బుద్ధివృత్తికే జ్ఞానము అని ఔపచారికంగా గౌన వ్యవహారము జరుగుతుంది కానీ వాస్తవంగా జ్ఞాన శబ్దానికి వృత్తి కాదు మరే మనగా ఎక్కడెక్కడ జ్ఞానం జ్ఞానం జ్ఞానం అంటున్నాము ఘట జ్ఞానం పట జ్ఞానం పాషాణ జ్ఞానం కానీ ఏదైతే మనము జ్ఞానం జ్ఞానం అంటున్నామో వాస్తవంగా జ్ఞానానికి అర్థము చేతనమే ఎందుకు జ్ఞానం అనేది చేతన వ్యతిరేక్తంగా అన్యత్ర ఎక్కడైనా ఉందో చెప్పండి ఇప్పుడు మీ శరీరంలో ప్రతి అవయవాన్ని పరీక్షించి చూడండి బుద్ధిని గాని మనస్సును గాని ఇంద్రియాలను గాని ప్రాణము గాని ఇంక స్థూల సూక్ష్మ కారణ శరీరాల వేతనం వీటి అన్నిటిని ఒక్కొక్క దాన్ని మీరు పరీక్షించి చూడండి ఇవన్నీ కూడా నీచేత తెలియబడుతున్నాయి అవి అహంకారము బుద్ధి చిత్తము మనస్సు ఇంద్రియాలు ప్రాణము సూక్ష్మ స్థూల కారణ శరీరాలు పంచకోశాలు అన్నీ తెలియబడుతున్నాయి మరి ఏది తెలియబడుతుందో అది జడమే ఉంటుంది జ్ఞాన రూపం ఉండదు మరి తెలుసుకునేవాడేవాడు వాటిని అన్నిటిని ప్రకాశించే నీవే నీకంటే వేరేగా ఇంకెవడైనా తెలుసుకునేవాడు ఉన్నాడా నిన్ను గాని నీకంటే భిన్నమైనటువంటి ఈ వేద్య పదార్థాలను గానీ తెలుసుకునేవాడు నీకంటే భిన్నంగా ఇంకెవడైనా ఉన్నాడా చెప్పండి నీవే కదా నీవే జ్ఞాన రూపడు అంటే నువ్వు చేతనమా జడమా చేతనము అందుకని జ్ఞాన రూపం ఉంటుంది అందుకని జ్ఞానం అంటే ముఖ్య అర్థము ఇక ఔపచారికంగా వ్యవహారికంగా మనము బుద్ధివృత్తి అందుకు కూడా జ్ఞానంతో ఉపచారంగా చెప్తాము కానీ అది వాస్తవం కాదు జ్ఞానం అంటే చేతనమే ఆ చేతనము ఎవరో కాదు నీ అదే జ్ఞాన ఒకవేళ ఆ జ్ఞాన స్వరూపమైనటువంటి అనుభవానికి వస్తలేదు అనంటే ఇక తెలియబడే వస్తువు కూడా సిద్ధి కాదు తెలియబడింది అనంటే తెలివి చేతనే కదా తెలియబడింది మరి తెలివే నీకు అనుభవానికి రాకపోతే తెలియబడే వస్తువు ఎట్లా సిద్ధ ఆ తెలివి రూపడం నువ్వే ఒకవేళ ఆ తెలివి నాకు అనుభవానికి వస్తలేదంటే స్వయంగా నేను లేనట్లు అన్నట్లు అవుతుంది అది కూడా చెప్తాడు ఇప్పుడు గ్రంథకర్త అందువల్ల సోపహాసంగా చెప్తున్నాడు ఒకవేళ నీకు బోధ అనుభవానికి రాకపోతే ఇది చాలా ఉపహాస్యమైనటువంటి విషయం అంటాడు అని పంతొమ్మిదో శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తూ చెప్తున్నాడు చదవండి బోధే ప్యనుభవో ఎస్య నా కథంచాయతే తమ్ కథం బోధయే శాస్త్రంష్టం నరసమాకృతి అయ్యా బోధే అపి అనుభవ కథంచాయతే చూడు అయం ఘట అయం పట అని ప్రతి వస్తువును తెలుసుకుంటున్నావు అట్లే పంచకోశాలు నా చేత తెలియబడుతున్నాయి తెలుసుకునే ఆత్మ వేరుగా నాకు అన్నావు మరి ఇప్పుడు నీకు ఆ పంచకోశాలను తెలుసుకున్నటువంటి నీవు జ్ఞానస్వరూపుడు ఉండగా ఆ బోధనందు ఏ ప్రకారం చేత కూడా అనుభవం లేదు అనంటే ఇక నువ్వు అసలు మనిషివా మట్టి పిల్లవా అంటాడు చూసావా తిడుతున్నాడు ఇక్కడ విద్యారాణ స్వామి ఎస్సే బోధే అపి అనుభవ జాయతే ఇవనికైతే ఆ బోధయందు ఏ ప్రకారం చేత కూడా అనుభవం నాకు వస్తలేదనంటే తమ్ నర సమాకృత్యం లో శాస్త్రం కథం బోధయ ఆ నరాకారమైనటువంటి మట్టి పిల్లకు శాస్త్రము ఏ విధంగా బోధిస్తుంది అని సోపహాసంగా ఉపహాస చెప్తున్నాడు అంటే నువ్వు ఎంత మంద బుద్ధి వెలవాడవు నాయనా అని చెప్పినట్లయింది ఇక్కడ చూసారా తొంభై అంకం చూడండి ఎస్య మందశ బోధే అపి ఏ మంద బుద్ధికి బోధే అపి ఘటాది స్ఫురణ రూపే అపి అయం ఘట అయం పట అనేటువంటి జ్ఞానం కలుగుతుంది కదా ఆ జ్ఞానం కూడా అనుభవ అంటే సాక్షాత్కారతంచాయతే నా ఉత్పద్యతే చూడు ఆ బోధ కూడా ఏ ప్రకారంగా కూడా సాక్షాత్కారం అయితే లేదు అనుభవానికి వస్తలేదు అని అంటే తమ్ నర సమాకృతి నర సమాకారం లోవద్ జడం మనుష్యం శాస్త్రం కథం బోధయత్ నా కథం అవి బోధయ్యేది ఇత్యర్థ అటువంటి నర సమానాకారమైనటువంటి అంటే నర రూపంలో ఉన్నాడు కానీ వాడు మొట్టి మట్టి పిల్ల మట్టి పిల్లకి ఏమన్నా జ్ఞానం ఉంటుందండి ఉండదు కదా మరి వీణి కూడా నాకు జ్ఞానం నాకు అనుభవానికి వస్తలేదు అంటే ఇక మట్టి వీనికి ఏం తేడా ఉన్నది చెప్పండి ఏం భేదం చెప్పండి అందుకని ఆ మట్టి పిల్ల ఆకారంలో మట్టిగడ్డ ఆకారంగా ఉన్నటువంటి ఈ మందబుద్ధి గల మనుష్యునికి శాస్త్రము ఏ ప్రకారంగా బోధిస్తుందయ్యా అంటాడు శ్రీ పండి పీతాంబరజీ వారైతే ఈ లోస్తం అనే శబ్దానికి అర్థం చెప్తూ టీకలు అంటాడు ఏ విధంగా భూమికే లేపనికే పీచే శేషురహ నిరుపయోగి మట్టికే చూర్ణక డిఫా తాకి న్యాయ అంటాడు ఇప్పుడు పూర్వకాలంలో అని చెప్పుకోవాలి ఇప్పుడైతే ఎవరు ఆ పని చేస్తలేరు ఎందుకంటే అమ్మగారులకు అంత ఓపిక లేదు కదా ఇప్పుడు పూర్వకాలంలో చేసేవారు పూర్వకాలంలో ఇంటి ముందు వాకిలి అందు ఇంకా ఆ ఇంటి ముందు గోడల కింద ఒక ఫీటు మందం భూమి అలుకు వేసేవారు ఎర్రమన్నుతో ఎర్రమన్నది పృతగా ఒక మన్ను దొరుకుతుందండి ఆ ఎర్రమన్నును నీళ్ళల్లో కలిపి దానిలో ఒక గుడ్డ అంటారు దానికి ఆ గుడ్డను ముంచి ఆ గుడ్డతోని అలికేవారు భూమిని అలికేవారు ఎర్రగా అలికేవారు ఎర్రమండతో ఎర్రలకు అలికేవారా అని అంటూ ఉంటారు ఆ అలికిన తర్వాత ఒక రోజు రెండు రోజులు ఏ విధంగా అలికిన తర్వాత ఆ మట్టిలో ఉన్నటువంటి ఎరుపుదనం పోతుందిగా ఇక ఎంత కలిపినా గానీ ఆ ఎరుపుదనం రాదు అప్పుడు ఆ పనికిరాని మట్టిని ఒక దగ్గర వేసేవారు ఆ ఏగా ఏగా ఇంత కుప్ప అవుతుంది ఆ కుప్ప ఎట్లా నిస్సారమో అట్లా ఈ మనుషుడు కూడా వాడు ఏం పనికిరాని వాడు మందబుద్ధి బుద్ధి వాడు మూర్ఖుడు అని చెప్పినట్లయింది ఆ మట్టి కుప్ప ఏ విధంగా నిస్సారమో అట్లా వీణి జీవితం కూడా వ్యర్థమే అంటాడు ఎందుకనంటే స్వయంగా వాడు జ్ఞాన ఇది ఘటము ఇది పటము ఇది ఫలానా ఫలానా అని తెలుసుకుంటూ కూడా నాకు జ్ఞానం అంటే ఏందో అనుభవానికి వస్తలేదంటే ఇంకా వీనికి ఏం చెప్పాలి చెప్పు మట్టి కాకపోతే మరేవాడు వీడు లోస్తం నర నరాకారంలో ఉన్నటువంటి ఈ మట్టి శాస్త్రము ఏ విధంగా బోధిస్తుంది అంటే నా కథమీ బోధయ్యేది ఏ ప్రకారంగా కూడా బోధించదాలదు అని ఇక్కడ మహా ఇది సోపహాసంగా అనిపిస్తుంది కాని ఇది మంచి ఇది ఒక తిట్టు అన్నమాట ఇది సిగ్గు చేటు అని చెప్పినట్లయింది ఇంతకంటే మరేం లేదు ఇక అని ఈ విధంగా సోపహాసంగా చెప్పినాడు తొంభై అంకం చూడండి బోధో నా బుద్ధ్యతే ఇది ఉక్తిరేవాహతి స దృష్టాంత చూడు ప్రతి వస్తువును కూడా అయం ఘటహ అయం పటహ అయం పాసానహ ఇది ఫలానా ఇది ఫలానా అని తెలుసుకుంటూ కూడా ఆ జ్ఞానం అంటే ఏందో నాకు తెలుస్తలేదు నాకు అనుభవానికి వస్తలేదు ఆ బోధ అని ఈ విధంగా అంటే స్వపాసంగానైతే చెప్పినాడు దానికి దృష్టాంతం కూడా చెప్తూ ఉన్నాడు ఏ విధంగా ఇరవై శ్లోకం చూడండి జిహ్వా మేస్తవే తృప్తి లజ్జాయకే వల్ల బోధో బోధవ్య ఇది తాదృశి మే జిహ్వా అస్తి నవా నాకు నాలుకే ఉన్నదా లేదా అని అంటున్నాడు వీడు ఇది ఎట్లా ఉన్నది వ్యాఘాతం కదా నాకు నాలుకే ఉన్నదా లేదా అని మాట్లాడడం ఏదైతే ఉన్నదో ఇది వ్యాఘాత దోషము నాలికే లేకపోతే ఎలా మాట్లాడగలరు పైగా నాకు నాలుగే ఉన్నదా లేదా అని అనేవానికి ఏమనాలే అంటాడు ఇది లజ్జాయ్ కేవలం ఇది సిగ్గు చేడు అంటాడు అంటున్నాడు వాడు నాకు నాలుకే ఉన్నదా లేదా అని ఎట్లా అనగలుగుతున్నాడు సిగ్గు ఉన్నదా లేదా వానికి ఏమన్నా లజ్జా కేవలం యథ ఇది కేవలం సిగ్గుచేట అంటాడు అట్లే మే మాయా బోధహ నా బుద్ధ్యతే బోధవ్యహితి తాదృశి నాకు బోధ అనేది తెలియబడదా ఇక ముందు తెలుసుకోవాలి అని చెప్పడం కూడా ఏదైతే ఉందో జిహువా మే అస్థి నవా నాకు నాలుగే ఉన్నదా లేదా అనేటువంటి ఏ వచనం ఉన్నదో ఉంది అంటాడు అది ఎట్లా ఇది కూడా అట్లా సిగ్గుచేట అంటాడు చూసారా ఇంకేమనాలేగా మహాత్మలకు ఇంకేమంది తిట్టుమంటారు చెప్పండి ఇంత చక్కగా యుక్తి ప్రమాణము అనుభవము దృష్టాంతము ఇవన్నీ ఇష్టూ కూడా ఇంత సులభంగా చేసి చేతిలో నీరు వలే పండిత పీతాంబరికి దృష్టాంతం చెప్పాడు కదా ఉసిరికాయని దృష్టాంతం చెప్తే కూడా అది పైన తెలియబడుతుంది కానీ లోపల ఏమున్న తెలియదు లోపల బుర్ర ఉంటే కూడా ఉండవచ్చు పోగిలి భాగం ఉంటే ఉండవచ్చు ఏమున్నది తెలియదు పైన తెలియబడుతుంది కానీ చేతిలో పోసుకున్నటువంటి జలము నందు ఎవరికన్నా సంశయం ఉంటుందా బాబా స్పష్టంగా తెలుస్తుంది అంత స్పష్టంగా శాస్త్రము గురువులు మనకు గోధిస్తూ ఉంటే కూడా మాకు ఇంకా అనుభవానికి వస్తలేదు స్వామీజీ తమ్ కథం శాస్త్రం అటువంటి శాస్త్రం ఏ విధంగా బోధించాలి చెప్పండి అప్పుడు గురువు అంటాడు నైనా నీకు తెలియకపోతే నీకు అనుభవానికి రాకపోతే పోనీ నన్ను ఇడిచిపెట్టేదన్న వస్తుందా నీకు అంటాడు అంతే కదా ఇంకేమన్నా చెప్పని బోధించేది ఉన్నది వాడు ఎట్లా చెప్పినా కానీ తెలుసుకుంటలేడు వాడు ఇవానికి ఎట్లా బోధించేది అందుకని నీకు ఏది తెలుస్తలేదు అని అంటే కేవలం నన్ను విడిచిపెట్టడానికైనా వస్తుందా బాబా అంటాడు అంతే శాస్త్రం కూడా క్రమంగా నిర్గుణ నిరాకారమైనటువంటి పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉందో అది తెలుస్తలేదు అని అంటే సగుణ ఉపాసన చేయనైనా సగుణ సాకార బ్రహ్మ సాక్షాత్కారం చేసుకో ఆ తర్వాత నిర్గుణ సాక్షాత్కారం అవుతది అని శాస్త్రం చెప్పింది ఉన్నది నిర్విశేషం పరం బ్రహ్మ సాక్షాత్కర్తం అనీశ్వరాహ ఏ మందాస్తే అనుకంప అంతే సవిశేష నిరూపణి ఎవరికైతే నిర్గుణ నిరాకార పరబ్రహ్మ సాక్షాత్కారం అయితే లేదు సామర్థ్యం లేదు అనీశ్వరాహ అసమర్థులై ఉన్నారో అటువంటి వారికి సవిశేష నిరూపణయి సవిశేష బ్రహ్మను ఉపాసన చేయమని అది కూడా మాకు చాదాగాదు అది కూడా చేసుకోవడానికి మాకు సామర్థ్యం లేదు సగుణ ఉపాసన కూడా మేము చేసుకోలేము అని అంటే పోనీ బాబా నిష్కామ ఉపాసన కూడా నీకు సాధ్యం కాకపోతే నిష్కామ కర్మ చేసుకోవాలని చెప్పి నిష్కామ కర్మ కూడా మాకు శాత కాదు మాతోని కాదు స్వామీజీ అంటే పోనే బాబా సకామంగానైనా చేయరా నాయన అని చెప్పిన్నది కోరికతోనైనా కర్మ చేయి కోరికతో చేయగా చేయగా ఒకనాడు నీకే తెలుస్తుంది అది నిష్కామంలో మారిపోతుంది సకామంగానైనా చెయ్యి అని అంటే అది కూడా నాకు సాధ్యం కాదు స్వామీజీ అనంటే ఇప్పుడు ఏం చెప్పాలి సట్ బారు బార్ మరి జామ్ అన్నాడు ఎవరు సాధువునిచ్చి అరే ముర్ఖుడా ఇక నువ్వు మళ్లీ మళ్లీ పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ జన్మవర్ణ రూప సంసారంలో కొట్టుకపోరా అన్నాడు ఇంకేమన్నారు చెప్పు ఏది శాత కాదంటే అందుకని శాస్త్రం చెప్పి చెప్పి చెప్పి మరి ఏం చేస్తారు చివరికి ఇటువంటి మంద బుద్ధులకు ఇక శాస్త్రం విధంగా బోధిస్తుంది కథం కథం బోధయ్య శాస్త్రం అటువంటి వానికి శాస్త్రం ఏ విధంగా బోధ చేస్తుంది అని ఈ విధంగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాడు శ్రీ విద్యారాయణ గురుదేవుడు ఒకవైపు సోపహాసంగా చెప్పినట్లయింది మరియు ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాడు ఇది వ్యాఘత దోషం నా నులే నాలుగే ఉన్నదా లేదా అని అంటే ఇది ఎంత సిగ్గు చేయటం ఎట్లా మాట్లాడుతున్నాడు నాలుగే లేకపోతే అట్లే ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం యొక్క అనుభవం లేకపోతే ఇది ఫలానా వస్తువు ఉంది అని ఎలా చెప్పగలుగుతున్నాడు జ్ఞానం ఉంటేనే కదా జ్ఞానం చేతనే కదా వస్తు సిద్ధ అయం ఘట అనేటువంటి జ్ఞానం కలిగింది నాకు ఫలానా వస్తువు తెలియబడింది అన్నప్పుడు తెలివి ఉంటేనే కదా తెలియబడే వస్తువు సిద్ధమైతుంది మరి తెలివి నాకు అనుభవానికి వస్తలేదంటే ఇంకేం చెప్పాలి వానికి అని ఈ విధంగా సోపహాసంగా చెప్పినాడు మే జిహ్వా అస్థి నవా ఇత్యుక్తి భాషణం ై నాకు నాలుకే ఉన్నదా లేదా అనేటువంటి ఉత్తి అంటే భాషణం ఏదైతే వచనం ఉన్నదో ఇది ఏ విధంగా లజ్జాయ్ కేవలం అంటే లజ్జా జనయాయ ఏవో భవతి కేవలం సిగ్గును పుట్టించేదే అవుతుంది నా బుద్ధిమత్వ జ్ఞాపనాయా ఇది బుద్ధిమంతుల లక్షణాలు కావు వాడి తెలివిని ప్రదర్శించేది కాదు ఇది వాడు అత్యంత మూఢుడు అని చెప్తుంది సిగ్గుచేటు చెప్తుంది జిహ్వయా వినా భాషణ అనుపత్తే ఇప్పుడు దిగువనే లేకపోతే నాలుకనే లేకపోతే నాకు నాలుకే ఉన్నదా లేదా అని చెప్పేది సంభవించదు కదా మరి సిగ్గు గారు ఏం అదే ప్రకారంగా మయా బోధో నా బుద్ధ్యతే ఇతరం బోర్ధవ్యుక్తి అపి తాదృశి అంటే లజ్జా ఏవ నాకు జ్ఞానం అనేది తెలియబడతలేదు ఇక ముందు తెలుసుకోవాలి అనేటువంటి ఉత్తి ఏదైతే వచనం ఉన్నదో ఇది కూడా అలాంటిదే అంటాడు అంటే నాకు నోటిలో నాలుక ఉన్నదా లేదా అనేటువంటి వచనం ఏ విధంగా సిగ్గుచేటో అట్లే నాకు జ్ఞానము కలుగుటలేదు ఇకముందు జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేటువంటి వచనం ఉన్నది ఇది కూడా అటువంటిదే లజ్జా హేతు ఏవా సిగ్గు చేత అంటాడు ఎందుకనంటే బోధైనవి నా తద్ వ్యవహారం అసిద్ధే బోధ లేకుండా జ్ఞానం లేకుండా వ్యవహారమే కాదు నాకు జ్ఞానం కలుగుతలేదు నాకు జ్ఞానం అంటే తెలుస్తలేదు ఇక తెలుసుకోవాలి తెలిసి అంటున్నాడు వాడు తెలియలేకపోతే అది ఎట్లా వాడు అని ఇరవయో శ్లోకానికి వ్యాఖ్యానం అయిపోయింది ఇప్పుడు ఇరవై ఒకటో శ్లోకానికి అవతారిక చూడండి తొంభై ఎనిమిదవ అంకము సరే స్వామిజీ మీరు తిట్టింది చాలిగా ఇక మేము మళ్ళీ ఆ మాట అనవిగా అని ఏమంటాడు భవతి ఏవం విధ సరే ఆ విధంగా ప్రతి వస్తువును అయం గట అయం విధంగా ఏదైతే తెలుసుకుంటున్నామో అక్కడ జ్ఞానం ఉన్నది అదే అనుభవ రూపం ఉన్నది బోధ తథాపి ఆ విధంగా బోధ ఉంటే ఉండని తథాపి ప్రకృతే బ్రహ్మావ బోధే కిమాయాతం అసలు మీరు ఏమి చెప్పడానికి ఉపక్రమించారు మీరు ఎక్కడ పోయి చెప్తున్నారు స్వామీజీ ప్రకృత హాని అప్రకృత ప్రసంగ అన్నట్లయితే ఇదొక దోషం అసలు విషయాన్ని ప్రకృత విషయాన్ని అంటే వర్తమానం జరుగుతున్నటువంటి విషయాన్ని వదిలిపెట్టి ఎక్కడో నువ్వు ఘట పటాదులు దగ్గర చెప్తున్నావు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఏం వచ్చింది మనకు దాని గురించి చెప్పుకోవడా మనం బ్రహ్మం గురించి చెప్పుకుంటాను కూర్చున్నామా ఇక్కడ ఏమి చెప్పుకోవాలని కూర్చున్నాము ఇక్కడ ఆ ఘట జ్ఞాన పటజ్ఞానంతోనే ఏమైనా ముక్తి కలిగేది ఉన్నదా మనకు బ్రహ్మబోధ అయ్యేది ఉన్నదా బ్రహ్మ సాక్షాత్కరం ఇక్కడ ఏమి ప్రయోజనం ఏమిటి చెప్పు బ్రహ్మబోధే కిమాయాతం బ్రహ్మ బోధయందు బ్రహ్మ జ్ఞానం ప్రయోజనం ఇక్కడ ఆ ఘటపటాది జ్ఞానాల విషయానికి సంబంధించిన చింతన చేస్తూ ఉంటే అని ఈ విధంగా ఇది ఆహా ఎస్మిన్ నితి అని అంటూ శ్లోకాన్ని ప్రవృత్తి చేస్తున్నాడు శ్లోకం చదవండి ఎస్మిన్ ఎస్మిన్ అస్థిలోకే బోధస్త ఉందో చూడండి ఈ విధంగా చింతన చేసినట్లయితే తప్పకుండా సాక్షాత్కారం కావాల్సిందే చూడండి ఇది చాలా సులభం అనిపిస్తుంది కానీ అద్భుతమైనటువంటి బోధ అందులో ఏం కష్టం లేదు అనాయాసంగా బోధ చూడండి ఇప్పుడు ఏదేది నీకు తెలుస్తుందో యస్మిని యస్మిన్ అస్థిలోకే బోధ ఏ ఏ వస్తువునందు లోకం నందు నీకు బోధైతుందో అయం ఘటహ అయం పటహ అయం పాషాణ ఫలానా ఫలానా ఫలానా అని ఏదైతే బోధవుతుందో తద్దు ఉపేక్షనే ఆయా ఉపాధులను ఆయా వస్తువులను ఉపేక్ష చేసినట్లయితే ఆ వస్తువులకు సంబంధించిన ఏదైతే జ్ఞానం అవశిష్టమై ఉంటుందో ఏ బోధ మాత్రం ఏది జ్ఞాన ఉన్నదో తద్ బ్రహ్మ అదే బ్రహ్మ అన్నాడు చూసాడా ఎంత సులభమైనటువంటి బోధ చూడండి అయం ఘట అనే జ్ఞానం అయింది ఇప్పుడు ఇక్కడ జ్ఞానం ఉన్నదంటావా లేదంటావా ఏ జ్ఞానం అయింది నీకంటే ఘట జ్ఞానమైందంటావా అంటే ఇక్కడ జ్ఞానం ఉన్నదా లేదా ఇప్పుడు ఆ జ్ఞానానికి విషయం ఏది ఘటము ఆ ఘటాన్ని వదిలిపెట్టు కేవల జ్ఞానాన్ని నువ్వు స్వీకరించు ఆ జ్ఞానం ఎవరు అంటే అదే బ్రహ్మ చూసాడా ఇది ఘటము ఇది పటము ఇది పాషాణము అని ఈ ఘట పట పాషాణాలను వదిలిపెట్టి ఇది ఘట జ్ఞానం పట జ్ఞానం పాషాణ జ్ఞానం అన్నప్పుడు ఆ విషయాలను వదిలిపెడితే అన్నిట్లో ఏం మిగులుతుంది జ్ఞానం జ్ఞానం జ్ఞానం జ్ఞానం జ్ఞానం మిగులుతుంది ఆ జ్ఞానమే బ్రహ్మ ఇంకెవరో కాదు ఈ విధంగా మీరు తెలుసుకున్నట్లయితే సర్వం కలివిధం బ్రహ్మ మొత్తం ప్రపంచం మీకు బ్రహ్మమయంగా తెలియపడుతుంది సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు తన్మయత్వంలో ఆ బ్రాహ్మి స్థితిలో ఉండి గానం చేశారు ఇట్లా తెలుసుకున్నట్లయితే నీకు సర్వత్ర బ్రహ్మదర్శనమే అయితే ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర బ్రహ్మదర్శన చూడు ఎంత చక్కటి బోధ చూడండి విచారం చేశారు ఎప్పుడన్నా బ్రహ్మ సాక్షాత్కరం పెద్ద కష్టం లేదండి ఎంత సులభం చూడు ఘట జ్ఞానం పటజ్ఞానం పాషాణ జ్ఞానం అన్నప్పుడు ఆ ఘట పటాది ఉపాధులను వదిలేసి త్యాగం చేస్తే జ్ఞానం జ్ఞానం జ్ఞానం అనేది అన్నిట్లో ఏక రూపకంగా సర్వత్రా వ్యాపించి ఉంది అదే జ్ఞానస్వరూపమైనటువంటి పరబ్రహ్మ వస్తువు ఆ పరబ్రహ్మ వస్తువు ఎక్కడుంది ఆ జ్ఞానం ఎక్కడుంది చెప్పండి ఇప్పుడు ఆ జ్ఞానం ఎవడికి కలిగింది ఆ జ్ఞానం ఎవరిది స్వయంగా నీవే కదా మరి నువ్వే బ్రహ్మవు కదా ఇంకెవడు చెప్పండి చూడు ఎంత అద్భుతమైనటువంటి బోధ యద్బోధ మాత్రం తద్బ్రహ్మ ఈ ఘటపటాది ఉపాధులను త్యాగం చేస్తే ఏది కేవలం జ్ఞాన మాత్రం అవశిష్టమే ఉంటుందో తద్ బ్రహ్మ అదే బ్రహ్మ అని ఈ విధంగా బుద్ధి అంటే నిశ్చయముని కరిగినప్పుడు అదే బ్రహ్మ నిశ్చయ అదే బ్రహ్మ నిశ్చయం అయిపోతుంది చూసారా ఇప్పుడు ఎనిమిది అంకం చూడండి లోకే అంటే జగతి జగత్తులో యస్మిన్ యస్మిన్ ఘటాది లక్షణ విషయ బోధ అంటే జ్ఞానం అస్తి ఏ ఏ ఘటాది విషయక జ్ఞానం నీకు అయం ఘట ఎం పట అయం పాసా అనేటువంటి ఏదే జ్ఞానం అవుతుందో అక్కడ తపేక్షనే అంటే తస్య తస్య ఘటాది విషయస్య ఉపేక్షనే అంటే అనాదరణే కృతే సతీ ఆ ఘట పటాది ఉపేక్ష చేసినావు వాటిని అనాదరించినవు అంటే వాటిని తీసేసినవు తొలగించను త్యాగం చేసినవు అప్పుడు ఇక మిగిలేదు ఏది యత్ బోధ మాత్రం ఘటాదవు సర్వత్రా అనుశ్యూతం ఎత్ స్ఫురణమస్తి ఏ బోధ మాత్రము అంటే ఘటాదులు అనుశూతమైనటువంటి ఘటంతో పాటు పటంతో పాటు ఏదైతే బోధ ఘట జ్ఞానం పటజ్ఞానం పాషాణ జ్ఞానం అని ఆ బోధ ఘటాదులతో అనుశూతమై ఏదైతే నీకు ప్రతీతి అవుతుందో స్ఫురణ ఏవ బ్రహ్మ అదే బ్రహ్మ ఇది ఏవం రూపా దీహి అంటే బుద్ధి అంటే బ్రహ్మ నిశ్చయ అంటే బ్రహ్మ అవగతి ఇత్య అదే బ్రహ్మ నిశ్చయము బ్రహ్మ అవగతి అవగతి అంటే జ్ఞానం అదే బ్రహ్మ జ్ఞానం అంటారు అదే బ్రహ్మం యొక్క నిశ్చయం అంటారు చూసారా బ్రహ్మ సాక్షాత్కారం ఎట్లయితే అని అంటే ఎంత సులభంగా చెప్పాడు చూడు విద్యారాయణ గురుదేవులు ఎంత సులభ ప్రక్రియ మనకు గురుదేవులు చెప్పి బ్రహ్మ సాక్షాత్కరమే కావించాడు చూసారా ఇరవై రెండవ శ్లోకానికి అవతారు ఇక చూడండి నన్ను ఘటాలి విషయోపేక్ష తర్థ అనుభవ రూపం బ్రహ్మ అవగమ్యతే చేటాలి విషయాలను ఉపేక్షించినట్లయితే ఆ ఘటాలి విషయాలకు సంబంధించిన ఏ అదే బ్రహ్మ ఈ విధంగా తెలియబడినట్లయితే హోషపంచ వివేక అయం నిష్ప్రయోజన సార్ మరి ఎప్పుడైతే ఘటపటాదులను అన్నింటిని కూడా విచారం చేసి ఘటపటాదు ఉపాధులను తీసేస్తే ఘట జ్ఞానం పటా జ్ఞానం పాషాణ జ్ఞానం అన్న చోట జ్ఞానం జ్ఞానం అనేది అన్నిట్లో అనుచితమై ఏక రూపం చేత సర్వప్రకాశకమై ఏదైతే ఉందో అదే బ్రహ్మ అని చెప్పిన తర్వాత బ్రహ్మ సాక్షాత్కరమైనట్టే కదా మరి ఏ బ్రహ్మ సాక్షాత్కారం కావడానికి మీరు ఉపక్రమించి మాకు ఘటపడాది జ్ఞానాలలోనే బ్రహ్మ సాక్షాత్కారాన్ని కలిగజేశారు ఇంకా పంచకోశాల యొక్క వివేకం యొక్క ప్రయోజనం ఏమిటి చెప్పండి ఇత్యాశంఖ్య ఈ విధంగా శంఖగడినప్పుడు బ్రహ్మణ ప్రత్యేక రూపత జ్ఞాన వినా సంసార అనివృత్తే తవబోధ ఉపయోగిత్వాత్ నా తస్సీపీ వైయార్థం ఇత్యర్థ ఈ పంచకోశ యొక్క వివేకం చేసినట్లయితే ఏమవుతుంది అని అంటే ప్రత్యేకాత్మ యొక్క బోధ అవుతుంది ప్రత్యేగాత్మ బోధ కాకుండా నీకు పరమాత్మ యొక్క బోధ కలగడానికి అవకాశం లేదు సంసార నివృత్తి అయ్యేందుకు అవకాశం లేదు ఎందుకనంటే తత్తంబత్సావాక్యాలు ఏం చెప్తున్నాయి ఆ పరబ్రహ్మమే నీవు అని చెప్తున్నాయి మరి బ్రహ్మజ్ఞానం అయింది నీకు సర్వత్రా వ్యాపించినటువంటి బ్రహ్మం సంతట ఉన్నది అని తెలిసింది కానీ ఆ బ్రహ్మం నేను అని నీకు తెలియాలంటే ప్రత్యేకాత్మక జ్ఞానం కూడా కావాలి కదా మరి ప్రత్యేకాత్మక జ్ఞానం లేకుండా ఆ బ్రహ్మను నేను నేను తెలుసుకోలేవు ఆభేద జ్ఞానం కలగదు అభేద జ్ఞానం లేకపోతే మోక్షం లేదు జ్ఞానం అంటే ఏమిటి జ్ఞానం జ్ఞానం అంటే అభేద దర్శనం జ్ఞానం జ్ఞానం నిర్విశయం స్మృత చూడు అభేద దర్శనం అంటే జ్ఞానం జ్ఞానం అంటేనే అభేద దర్శనం మరి ఇప్పుడు జ్ఞానం అయినట్ట నీకు కేవలం పరోక్ష జ్ఞానం అయినట్టే గటపటాల విషయాలకు సంబంధించిన ఏ జ్ఞానం ఉన్నదో అది బ్రహ్మ జ్ఞానమే ఉన్నది బాగుంది కానీ ఆ బ్రహ్మము నేను అనే అభేదంగా తెలుసుకున్నప్పుడు కదా నీకు అజ్ఞాన నివృత్తి అయ్యేది తద్వారా మోక్షం సిద్ధించేది సంవసార నివృత్తి అయ్యేది అందుకని మరి ప్రత్యేకాత్మ బోధ కోసం అని పంచకోశ వివేకము తప్పకుండా చెయ్యాలి మనకు ఉత్తరత్ర ఎక్కడంటే తృప్తి దీపంలో డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిదో శ్లోకం చెప్తుంది అక్కడ వాక్య వృత్తి అనేటువంటి గ్రంథం శ్రీ జగద్గురు శంకరాచార్య వారు రాశారు అక్కడ చెప్పినాడు ఈ మూడు శ్లోకాలు ఆ మూడు శ్లోకాలను వాక్య నుండి విద్యారణ్య గురుదేవులు తీసుకొని ఇక్కడ చెప్పినాడు ఆ శ్లోకాల యొక్క తాత్పర్యం ఏంటి అంటే బ్రహ్మమే ప్రత్యేగాత్మ ప్రత్యేగాత్మయే బ్రహ్మము ఈ విధంగా ఓతపోతంగా తెలుసుకుంటేనే మనకు అజ్ఞాన నివృత్తి తద్వారా సంసార నివృత్తి అయితే జన్మవర్ణ రూప సంసారం యొక్క నివృత్తి అయితే లేకపోతే కాదు అని ఓత పోత భావన చెప్పినాడు అక్కడ ప్రత్యక్ బోధోయే స్వద్వయానంద లక్షణ అద్వయానంద రూపశ్చ ప్రత్యక్ బోధిక లక్షణ ప్రత్యక్ బోధ అంటే ఈ ప్రత్యేకాత్మ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో ఇది అద్వయానంద లక్షణ అద్వితీయము ఆనందము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ చెప్పిన ప్రకారంగా అదే బ్రహ్మము అంటే ఈ ప్రత్యేగాత్మయే ఆ బ్రహ్మము మరి అద్వయానంద రూపత్ ప్రత్యేక బోధయిక లక్షణ ఆ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పబడినటువంటి ఏ బ్రహ్మమున్నదో అదే ప్రత్యేగాత్మ అంటే ఓతపోతంగా ప్రత్యేకాత్మయే పరమాత్మ పరమాత్మయే ప్రత్యేగాత్మ అని ఈ విధంగా ఇత్తం అన్యోన్యతాదాత్మ్య ప్రతిపత్తి అభవేత్ ఆ బ్రహ్మ అర్థం తర్తశ యావర్త ఈ విధంగా అన్యోన్య భావం ఓతపోతంగా మనము అనుసంధానం చేసినట్లయితే అంటే బ్రహ్మమే నేను నేనే బ్రహ్మము అని ఈ విధంగా అభిన్నంగా ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు ఏమవుతుంది ప్రయోజనం అంటే అబ్రహ్మత్వం తమర్తస్య వ్యవర్తే తద ఇవహి చూడు తమర్థం పట్ల అంటే జీవుని పట్ల ఏదైతే నేను అబ్రహ్మను నేను జీవుని నేను బ్రహ్మను కాదు అనేటువంటి అబ్రహ్మత్వ భ్రాంతి ఉండానో ఆ అబ్రహ్మత్వ భ్రాంతి నివృత్తి అవుతుంది ఎప్పుడు అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు నేను బ్రహ్మమును అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు నే తనేమని తెలుసుకున్నాడు నేను బ్రహ్మము తెలుసుకున్నాడు నేను బ్రహ్మను అన్నప్పుడు ఇప్పుడు నేను అబ్రహ్మను అనే భ్రాంతి ఉంటుందా ఉండదు అందుకని నేను బ్రహ్మను అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడైతే తనను బ్రహ్మంతో అభేదంగా చెప్పుకుంటాడో తెలుసుకుంటాడో అప్పుడు ఆ బ్రహ్మతో భ్రాంతి నివృత్తమవుతుంది మరియు దానికి తిరుగ ఉల్టా ఆ బ్రహ్మమే నేను బ్రహ్మైవాహమస్మి అని ఇట్లా అన్నాడు అనుకో ఓతపోతంగా అహం బ్రహ్మాస్మి అంటే ఆ బ్రహ్మత్వ భ్రాంతి పోయింది బ్రహ్మ ఏవాహమస్మి ఆ బ్రహ్మమే నేను అని ఈ విధంగా తెలుసుకుంటే ఏమవుతుంది బ్రహ్మం పట్ల ఇదివరకు ఏదైతే పరోక్షత్వ భ్రాంతి ఉండనో అది పోతుంది ఎందుకు బ్రహ్మమే నేను అన్నప్పుడు తనకు తానైతే పరోక్షం కాదు మరి బ్రహ్మ నేను అన్నప్పుడు బ్రహ్మం తానే తనకు తాను పరోక్షం కాదు అంటే ఆ పరోక్షం అయిపోయాండు అంటే బ్రహ్మం పట్ల ఏదైతే పరోక్షత్వ భ్రాంతి ఉండనో అది నివృత్తం అవుతుంది ఈ విధంగా అబ్రహ్మత్వ భ్రాంతి మరియు పరోక్షత్వ భ్రాంతి నివృత్తి ద్వారా పూర్ణానందైక రూపేణ ప్రత్యక్ బోధోవతిష్ఠతే పరిపూర్ణమైనటువంటి అంటే దేశ కాల వస్తు పరిచ్ఛేద రహితమైనటువంటి స్వజాతీయ విజాతీయ స్వగత భేద రహితమైనటువంటి అఖండ ఏకరసమైనటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మ రూపం చేత తాను అవశిష్ఠుడై ఉంటాడు ఇది ఫలం అందుకని ప్రత్యేకాత్మ యొక్క విచారణ కూడా చెయ్యాలి మరి పరమాత్మ యొక్క విచారణ కూడా చేయాలి అందుకే కదా తత్వశ మహావాక్యంలో తత్పద విచారణ త్వంపద విచారణ ఎందుకు చేస్తాము అభేద బోధం కోసము అటు పరమాత్మను కూడా తెలుసుకోవాలి ఇటు ప్రత్యేకాత్మను కూడా తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు ఈ ప్రత్యేకాత్మనే ఆ పరమాత్మ ఆ పరమాత్మనే ప్రత్యేకాత్మనే ఆభేదంగా తెలుసుకోవడానికి అందువల్ల కేవలము తదర్థాన్ని విచారం చేస్తే కూడా సాక్షాత్కరం కాదు అజ్ఞాన నివృత్తి కాదు కేవలం తమర్థాన్ని విచారం చేస్తే కూడా అజ్ఞాన నివృత్తి కాదు రెండు పదార్థాలను విచారం చేయవలసి ఉంటుంది అయితే ఇక్కడ మనం సర్వత్రా గడపడాది విషయ జ్ఞానాలన్నీ కూడా బ్రహ్మ జ్ఞానమే అదే బ్రహ్మము తెలుసుకున్నాము కానీ ప్రత్యేకత్మ యొక్క బోధ మరి తానే కూడా తనకు తెలియాలి కదా మరి తానే కూడా తను తెలుసుకోవాలంటే పంచకోశ వివేకం చెయ్యాలి ఈ స్థూల శరీరం కంటే ఆంతరము అంటే అన్నమయ కోశం కంటే ఆంతరం ప్రాణోమయం దానికంటే ఆంతరము మనోమయం దానికంటే ఆంతరం విజ్ఞానమయం దానికంటే ఆంతరం ఆనందమయం దానికి కూడా ఏది బింబభూత ఆనందం ఉండదు బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని తైతరేశ్వరి చెప్పిన ప్రకారంగా అది బ్రహ్మము అని చెప్పింది అంటే ఆ ప్రత్యేకాత్మనే బ్రహ్మము అని చెప్పినట్లు అయింది అప్పుడు సంసార నివృత్తి అవుతుంది కానీ కేవలం తత్పదార్థ శోధన చేత కూడా మనకు సాక్షాత్కారం కాదు కేవలం త్వం శోధన చేత కూడా సాక్షాత్కారం కాదు అందుకని తత్పదం శోధన త్వంపదం శోధన రెండింటిని చేసి రెండింటిని అభిన్నంగా తెలుసుకున్నప్పుడే అజ్ఞానం యొక్క నివృత్తి అవుతుంది సంసారం యొక్క నివృత్తి అవుతుంది అందుకని పంచకోశ వివేకం యొక్క ప్రయోజనం కూడా ఉంది అని గ్రంథకర్త చెప్పదలుచుకున్న వాడయి ఉత్తర శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు పంచకోశ పరిత్యాగే సాక్షి బోధ వస్వ రూపం సయే వ్యాత్ శూన్యత్వం తస్య దుర్ఘటం పంచకోశ పరిత్యాగే పంచకోశాలను వివేకం చేసి ఏ విధంగా ఇప్పుడు బాహ్య ఘటపడాది పదార్థాల జ్ఞానంలో ఇది ఘట జ్ఞానం పట జ్ఞానం పాషాణ జ్ఞానం అన్నప్పుడు అక్కడ ఘటపటాది ఉపాధులను త్యాగం చేస్తే జ్ఞానం జ్ఞానం జ్ఞానం అనేది ఏదైతే అవశిష్టమైనటువంటి బోధ రూపం అది బ్రహ్మ అని కదా అట్లే ఇక్కడ కూడా పంచకోశాలను వివేకం చేసి అన్నమయము ఆత్మ ప్రాణమయము ఆత్మ అని పూర్వం మనం వివేకం చేస్తూ వచ్చాం కదా అనాత్మత్వ సిద్ధియేషం కదా అదే విధంగా పంచకోశాలను వివేకం చేసినట్లయితే ఆ కోశాలను వదిలిపెట్టి ఆ కోశాలకు సాక్షి ఏదైతే బోధ రూపం ఉన్నదో అదే అవశిష్టమై ఉంటుంది అదే స్వస్వరూపం స్వయవ సదే స్వరూపం అవుతుంది అదే నీ యొక్క నిజ రూపం అవుతుంది అదే బ్రహ్మం తెలుసుకోవడానికి వస్తుంది అయితే పంచకోశాలను వివేకం చేయగా ఇంకేం మిగులుతుందండి శూన్యమే కదా అని అనకూడదు శూన్యం లేదు ఇక్కడ పంచకోశాలకు సాక్షి రూపంలో నువ్వు ఉన్నావు కదా వాటిని అన్నింటినీ ప్రకాశించేటువంటి నువ్వు ఉన్నావు కదా అందుకని శూన్యాపత్తి రాదు అని శూన్యత్వం తస్య దుర్ఘటమనంటూ చివరి బోధంలో చెప్పాడు శ్లోకంలో మూడవ అంకం చూడండి అంటే ఎనిమిది అంకం అని చెప్పినట్లయింది అక్కడ పంచానం కోశానం అన్నమయాధీనం పరిత్యాగే బుద్ధి అనాత్మత్వం ఇచ్చయే కృతే పంచకోశాలు ఏవేవి అన్నమయ ప్రాణమయ మౌనమయ విజ్ఞానమయ ఆనందమయ అనేటువంటి కోశాలను పరిత్యాగం చేసి అంటే బుద్ధి అనాత్మత్తో నిశ్చయ బుద్ధి చేత ఇవి అనాత్మ అని నిశ్చయం చేసినప్పుడు తత్సాక్షిరూప అవశేషణ ఆ పంచకోశాలకు కూడా సాక్షి ఉన్నటువంటి ఏదైతే బోధ రూప జ్ఞాన రూప చైతన్యం అది అవశిష్టమై ఉంటుంది కాబట్టి సహ సాక్షి రూప స్వస్వరూపం అంటే నిజరూపం రూపం బ్రహ్మైవ స ఆ అవశిష్టమైనటువంటి బోధరూప ఏ సాక్షి ఉన్నాడో అదే నీ యొక్క స్వరూపము అదే నిజ అదే బ్రహ్మము అని చెప్పినట్లండి అయితే అప్పుడు శంకరుడు అంటాడు నన్ను అన్నమయాది అనుభవ సిద్ధానం త్యాగే శూన్య పరిశేషూన్యమే మిగులుతుంది కదండి అన్నమయాది కోసాలని త్యాగం చేస్తే ఇంకా మిగిలేదేముంటుందండి శూన్యమే కదా అని ఇది సాక్షి సాక్షిబోధస్ శూన్యత్వం దుర్ఘటం అంటే దుస్సంపాద్యం ఇత్యర్థ ఆ పంచకోశాలకు కూడా సాక్షి ఏదైతే ఉన్నాడో అక్కడ విద్యమానమై ఉండగా శూన్యమని ఎలా సిద్ధి చేస్తావు చెప్పు శూన్యమే దుర్ఘటమైపోతుంది తాను ఉన్నాడు కదా మరి తాను ఉండగా శూన్యమని ఎలా సిద్ధి చేస్తావు అని ఈ విధంగా ఇరవై రెండు శ్లోకాల తెలుసుకున్నాము ఇక ఆ దుర్ఘటత్వమే ముందు ఇంకా విస్తారం చేసి చెప్తాడు హరి ఓంసత్ ఓం సహనా వు సహనౌనక్ సహ వీర్యం కరవాహై తేజస్వినధీతమస్తు మా విద్విషావహై ఓ శాంతి శాంతి తేహి